శ్రీగురుభ్యో నమ హరిుతిస్మృతిపరాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకర పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశ్శాంతి తదేజతి తన్నైజతి తద్దూరే తే తదంతరు సర్వ్యాస్ బాహ్యత స్న మంత్రాం జామి సో మంత్రములకు జామిత అనేది ఏమీ లేదు కాబట్టి పూర్వమంత్రములో చెప్పిన అర్థాన్నే మళ్ళీ చెప్తున్నారు ఈ ఇక్కడ పూర్వమంత్రంలో చెప్పింది ఇక్కడ చెప్పింది ఏమిటంటే కార్యకారణరహిత నిర్గుణ పరబ్రహ్మ నిరూపణం కార్యములు కారణములు ఈ కార్యకారణ భావాన్ని పక్కన పెట్టి నిర్గుణ పరబ్రహ్మను నిరూపించేటువంటి మంత్రం మీకు లోకంలో సర్వత్రా కార్యకారణ భావాన్ని చెప్తారు అసలు దేవుడు అనేవాడు కార్యకారణ భావం నుంచే వస్తాడు ఈ జగత్తుని సృష్టించినవాడు దేవుడు అంటే జగత్తును సృష్టించినవాడు దేవుడు జగత్తు సంబంధం లేకుండా దేవుడు ఉండడు దేవుడు ఎందుకు అవసరమయ్యాడంటే ఈ జగత్తు కార్యము అనే ఒక వివేకం నుండి కారణం అవసరమైనది ఆ కారణానికి దేవుడు అని పేరు పెట్టారు అంటే ఆ కారణానికి అంటే మానవుని యొక్క మానవుని అంతరంగము యొక్క వికాసము యొక్క క్రమాన్ని మీకు చెప్తున్నా ద ఎవల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ సో ఈ జగత్తు గలదు మన ముందు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది దీన్ని కాదనడానికి వీలు లేని కాదనడానికి వీలు లేనిది జగత్తు కానీ వివేకవంతులు ఏం చేస్తారంటే ఈ జగత్తే ఏమిటి అని పరిశీలిస్తారు ఆ పరిశీలించడంలో వాళ్ళు ఏమన్నారంటే కాదీయ జగత్తు అన్నారు అసలు ముందు జగత్తు అన్నారు జాయతే గచ్చతి జాయతే ఇది జమ్ గమ్ జతత్ గంచస్వస్య పితి కృతి తుక్ అనే తుకాగమం వచ్చి సో ఓ ప్రచయం వస్తుంది ఆ వచ్చి దానికి తుఖ్ వచ్చి ఏదో మొత్తానికి అవుతుంది అది జగత్ అవుతుంది ఆ రకంగా ఇది పుట్టేది పోయేది అని గమనించారు అది పెద్ద గుర్తింపుది మనిషి ఏమనుకుంటాడంటే తాను పుట్టాను తాను పోతాను అనుకుంటాడు జగత్తు పుట్టింది జగత్తు పోతుంది అనుకుంటాడండి అనుకోడు నేను పుట్టాను నేను పోతాను అనుకుంటాను ఈ జగత్తు ఇక్కడే ఉంటుంది నేనే వచ్చిపోతూ ఉంటాను పునర్జన్మ అంటేదే కదా మరి ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అంటే ఆ కాంటెక్స్ట్లో అది ఉంది సో ప్రతిదానికి కాంటెక్స్ట్లో ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్ ఇస్ ఫై కాంటెక్స్ట్ మారితే అది ఇట్ ఈస్ నాట్ ఫైన్ ఎనీ మోర్ కాబట్టి దాన్ని జగత్తు అని పరిశీలనకు పెట్టారు మన వాళ్ళు దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఫినామినల్ వర్డ్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది మామూలుగా వరల్డ్ అంటే సరిపడదు ఫినామినల్ వరల్డ్ ఇది జగత్తు అంతేకాకుండా ఇది ఇదం ఇదం దానికి ముందసలు ఇదం అని పేరు దృశ్యమానం జగత్ అండ్ దెన్ కార్యం ఇది ఎప్పటికీ పుట్టేది గిట్టేది ఏది చూసినా పుట్టింది స్వతహాగా ఉన్నది కాదు కార్యము ఇది కార్య జగత్తు అది పెద్ద పెద్ద వివేకం కార్య జగత్తు అని మీరు ఎప్పుడైతే అన్నారో కారణము అనేది వస్తుంది పిక్చర్లోకి కొండ కార్యము అని మీకు ఎప్పుడైతే అర్థమైనదో కారణము మట్టి కొమ్మరివాడు రెండు వస్తాయి అలాగే ఈ జగత్తు కార్యము అనేప్పటికీ ఈ జగత్తుకి మట్టి ఏది మృత్ అంటే మృతు సంస్కృతిలో మ్యాటర్ అవుతుంది మృత్ తెలుగులో మట్టి అయింది సంస్కృతిలో మ్యాటర్ మృతులో ఉండే రు రువర్ణాన్ని ఇంటి నుంచి అటు తిప్పితే ఏమవుతుందండి మ్యాటర్ ఇప్పుడు పంజాబ్లో పుత్రా అనరా అంటే వాడు పుత్తర్ ఆ రాని ఇంటి నుంచి తీసేటట్టు పారేస్తారు వర్ణం వ్యత్యయము ఉంటారు దీన్ని భాషాశాస్త్రంలో దీనికి ఏదో పేరు ఉంది వర్ణ హింస నుంచి సింహం వచ్చింది వశీ నుంచి శివ వచ్చింది అలాగే మృత్తు నుంచి మర్త్ నుంచి మ్యాటర్ వచ్చింది రింగ్ ఆదేశం చేశారన్నమాట సో మ్యాటర్ కాబట్టి మృతు మట్టి కొండకి మట్టి ఎలాగో జగత్తుకి మ్యాటర్ ఏమిటి మృత్ ఏమిటి అండ్ దెన్ కొండకి కొమ్మరివాడు జగత్తుకి కొమ్మరివాడు ఎవడు జగత్తు అనే కొండని చేసినా కొమ్మరివాడెవడు అని మీమాంస ఆ మీమాంసలో వాళ్ళు ఏమైనా తేల్చారంటే అందరూ తేల్చింది ఏమిటంటే దేవుడు కారణము మట్టి దాని గురించి ఎవడి గుర్ వచ్చింది వాడు చెప్పాడు పరమాణువులు అన్నారు కాణాదులు తర్కికులు పరమాణువులు మట్టి మేటరు దాని నుంచి పుట్టింది అలా చెప్పుకోవచ్చు దేవుడు కారణం కారణము ప్రధానము ఒక తత్వము త్రిగుణాత్మకము అది దాని నుంచి జగత్తు పుట్టింది దేవుడు ఉంటాడు అక్కడ అంటే వాళ్ళని యోగులు సేశ్వర సాంఖ్యులు ఆ దేవుడు అక్కర్లేదండి ప్రధానమే చేస్తుంది ఆ పని అంటే వాడు నిరీశ్వర సాంఖ్యులు మళ్ళీ వాడికి ఉన్న తెలివితేటలు చూడండి వాడు దేవుడెందుకు మళ్ళీరో అదే వాడు ఏమన్నా అంటే ఆవు గిడ్డి మేస్తుంది పాలిస్తుంది దీంట్లో దేవుడెందుక అన్నాడు గిడ్డి మేస్తుంది పాలిస్తుంది గిడ్డిలోంచి పాలొచ్చాయి మళ్ళీ మధ్యలో ఈ దేవుడిని ఎందుకు పెట్టడం అంచేది ప్రధానం నుంచి జగత్ వస్తుంది సరిపడింది అని నిరీశ్వర సాంఖ్యులు కపిల సేశ్వర సాంఖ్యులు అంటే యోగులు పతంజలి పాతంజలు నిరీశ్వర సాంఖ్యులు అంటే కాపిలు కపిలాచార్యుని అనుయాయులు సో మొత్తానికి కారణము అవి ద్వైతులు ఏమంటారంటే మేటర్ వేరు దేవుడు వేరు అది ద్వైతం అక్కడే ద్వైతం వచ్చింది తార్కికులు ద్వైతులు సో అయితే ఇదంతా కూడా క్లాసికల్ ఫిజిక్స్ లాని పోలి ఉంటుంది న్యూటోనియన్ ఫిజిక్స్ మోడల్లో ఉంటుంది సో దేవుడు అనే ఆయన ఈ మ్యాటర్ని పట్టుకుని ఈ జగత్తుని చేశాడు కొంతమంది ఉంటారు ఈ థియలాజికల్ పీపుల్ దీంట్లో దూరుతారు వాళ్ళకి అసలు అనవసరం ఈ ప్రసంగంలో దేవుడు భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణం చేసుకునే వాడికి దీంట్లో ప్రవేశం అనవసరం కదా వాడి కళ్యాణం వాడు చేసుకోవచ్చు కదా నిన్న నేను ఎక్కడో చూశాను సీతారాముల కళ్యాణం నిన్న నిన్న సీతారాముల కళ్యాణానికి సందర్భం ఏమైనా ఉందా రామనవమి నాడు పోనేదో ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు సీతారాముల కళ్యాణం చేస్తూ వెళ్ళి చేసే పెద్ద జనం పెట్టుకున్నాయి కాబట్టి వాళ్ళకి అనవసరం ఈ ప్రసంగం అనవసరం కానీ వాళ్ళు దూరుతారు దీంట్లో మేము తగుదు అంటూ దూరుతారు దూరి ఆ దేవుడు వేరు మ్యాటర్ వేరు అంటో వాళ్ళు ఏదో మాట్లాడడం ప్రారంభిస్తారు వాళ్ళ పేరే ద్వైతులు ఎక్కడైనా మీరు ద్వైతులు అంటే రెండు రకాల ద్వైతులు ఉంటారు ఒకటి సాంఖ్యులు మీమాంసకులు తార్కికులు వాళ్ళందరూ ద్వైతులు వాళ్ళు ఫిలసాఫికల్ ద్వైతులు ఈ ఈ పౌరాణిక ద్వైతులు ఉన్నారు చూసారా వీళ్ళు ఫిలసాఫికల్ ద్వైతులు కాదు వీళ్ళు థియలాజికల్ ద్వైతులు అంచేతే థియలాజికల్ ద్వైతులతోటి వివాదం ఉండదు ఎందుకంటే వాడి భాష థియాలజీ మనమేమో ఫిలాసఫీ మనకి వాడికి వివాదం ఏమి ఉంటుంది వాళ్ళ బోలవాళ్ళకుంటుంది వాళ్ళు ఏదో తిరుప ఇలాంటివి ఏవో పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళని దూరం నుంచి ఆశీర్వదించి వదిలిపెట్టేయటమే వాటెవర్ సో ఈ ద్వైతులు ఏమన్నారంటే దేవుడు వేరు మ్యాటర్ వేరు అన్నారు అద్వైతులు అన్నారు అలా ఉండదయా దేవుడు దేవుడు మళ్ళీ ఆయనకి పరాధీనత ఉండకూడదు కుమ్మరివాడికి దేవుడికి ఇంక తేడా ఏమిటి మట్టి ఉంటేనే కొండ చేయగలుగుతాడు మట్టి లేకపోతే కొండ చేయలేడు అంటే అంతటి కొమ్మరివాడు ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు మట్టి వాడి దగ్గరున్న మట్టి లాగేసుకుంటే దేవుడిని ఆ విధంగా కుమ్మరివాడి స్థాయికి తీసుకురాకూడదు దేవుడికి మట్టి మశానం ఏమీ అక్కర్లేదు ఆయన స్వయం ప్రకాశస్వరూపుడు దేవ ఆయనే జగద్రూపముగా ప్రకటమైనడు ఆయనే మెటీరియల్ ఆయనే మే ఆయనే మేకర్ మేకర్ అండ్ ది మెటీరియల్ ఆర్ వాల్ దిస్ ఈ అభిన్న నిమిత్తాన కారణ ఈ మొత్తం చర్చంతా కూడా మీకు కారణకార్యభావంతో కూడి ఉన్నది జగత్తు కార్యము ఈశ్వరుడు కారణము ఉపాదానమే ఉపాదాన కారణమే యథోవాయుమాని భూతాన్ని జాయంతే ఇటువంటి వాక్యాలన్నీ కూడా ఈ కారణకార్యభావాన్ని ఈ అభిన్న నిమిత్తోపాదాన సపోర్ట్ చేస్తూ ఉంటాయి అయితే ఇక ఇదే ఫైనల్ అనుకుంటే పొరపాటు ఇదే ఫైనల్ కాదు ఇది ఫైనల్ కాదు ఇది బిగినింగ్ ఇది వేదాంతానికి సో కార్యకారణ భావ ప్రక్రియ అంటారు అయితే ఈ ప్రక్రియ చూడడానికి ఎంత బాగుందో చూడండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే అభిన్న అనే విషన్ ఇట్స్ ఎ బిగ్ విషన్ ఇట్స్ ఎ బిగ్ ఇట్స్ ఎ బిగ్ లీప్ ఫార్వర్డ్ దీని మీద స్వామి వివేకానంద వాళ్ళందరూ ఉన్నారు మ్యాటర్ వేరే రలమ్ శక్తి ఇంకొక రలమ్ రెండు రెలమ్స్ ఉండడానికి వీల్లేదు అది మా వేదాంతానికి పొసగదు అంటూ చాలా చక్కటి ప్రసంగాలు అవి చేస్తారు సో వాటెవర్ సో ఈ కార్యకారణ భావము అంచేది అభిన్న నిమిత్తోపాదానము అని ఫైనల్గా సెటిల్మెంట్ పరమేశ్వరుడే నిమిత్త కారణము పరమేశ్వరుడే ఉపాదానము కూడా అని ఫాలో అవుతున్నారండి అయితే ఈ ప్రక్రియ ఇంత అందంగా ఇంత పకడ్బందీగా దాన్ని నిలబెట్టుకొచ్చినా ఈ ప్రక్రియలో ఇంకొక సమస్య ఉన్నది ఏమిటి ఆ సమస్య అంటే చూడండి కారణము ఎప్పుడు కూడా పూర్వం కార్యము తర్వాత ఉంటుంది తార్కికులు కారణానికి నియత పూర్వవృత్తి కారణం కార్యానికి ముందు ఉంటుంది నియతంగా ఉంటుంది అంటే కొండకి ముందు ఉండి తప్పనిసరిగా ఉన్నది ఏమి ఉండాల్సింది ఏమి అంటే మట్టేన అని సమాధానం అంత మాట పెట్టాలి అదే కుండకి ముందు గాడిది ఉంది కాబట్టి గాడిద కుండకి కారణం అవుతుందా కాబట్టి కుండకి ముందు ఉండాలి తప్పనిసరిగా ఉండాలి అంటే ఏమిటవుతుంది మట్టి అవుతుంది నియత పూర్వవృత్తి కారణం కారణము పూర్వవృత్తి అయితే తర్వాత ఉండేది కార్యము ఇప్పుడు మీరు పూర్వము తరువా ముందు వెనుక అనేది తీసుకొస్తే టైం దాంట్లోకి వచ్చింది కారణకార్యభావంలోకి టైమ్ అనే ఎలిమెంట్ వచ్చింది ఏ టైం అనే ఎలిమెంట్ వస్తే సరిపడదు స్పేస్ అనే ఎలిమెంట్ వస్తుంది స్పేస్ టైం దేశకాల ఈ దేశకాలములు స్వతంత్రములు అబ్సల్యూట్ అన్నట్లయితే ఇప్పుడు ఎన్ని అప్సల్యూట్లు దేవుడు ఒక అబ్సల్యూట్ దేశకాలములు ఇంకొక అప్సల్యూట్ దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం యూ కెనాట్ హ్యావ్ టూ అబ్సల్యూట్స్ అంచేత కారణకార్యభావము కూడా కల్పికమే డ్ ఈజ్ టైమ్లెస్ నిత్య దేవుడు నిత్యం అవ్వాలంటే కారణకార్యభావం కూడా కల్పితం అవ్వాలి అంటే జగత్తు మిథ్య అయిపోవాలి జగత్తు మిథ్య అయినప్పుడే జగదంతర్గతములైన దేశకాలములు కూడా మిథ్యారూపములుగా ఉంటాయి ఈ మొత్తం మిథ్యకంతకే అధిష్టానముగా ఈశ్వరుడు ఉంటారు అటు దాన్ని నిర్గుణ పరబ్రహ్మ అంటారు కారణ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ గరచిన మంత్రంలోను ఈ మంత్రంలోను కార్యకారణ భావరహితమైన నిర్గుణ పరబ్రహ్మను ప్రతిపాదిస్తూ ఉన్నారు మంత్రా జామితా నాస్తి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే అంతవరకు చూశాము తదంతరస్య సర్వస్య తదు సర్వస్యా బాహ్యత ఇది మీరు నెక్లెస్ తీసుకోండి నెక్లెస్ కి లోపలే ఉంది బంగారే ఉంది నెక్లెస్ కి బయటే ఉంది బంగారం నిజానికి లోపల అంటే ఉపాదానము అని అర్థం నెక్లెస్కి లోపల ఏముంది అంటే నెక్లెస్ యొక్క ఉపాదానమేమి బంగారం నెక్లెస్ బయట ఏముంది అంటే నెక్లెస్లో ఉండే నామమునకు అధిష్టానము నెక్లెస్లో ఉండే రూపానికి అధిష్టానము నెక్లెస్లో ఉండే గుణములకు అధిష్టానము ఇవి ఇవి బాహ్యం నామము రూపము గుణము బాహ్యము ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి ఆయన ఐదు అడుగులు పది అంగుళాలు ఉన్నాడండి లావుగా ఉన్నాడండి ఎర్రగా ఉన్నాడు అన్నారనుకోండి మంచివాడు అన్నారనుకోండి అంటే ఇప్పుడు మీరు మనిషి యొక్క నామరూపాలని గుణమును చెప్పినట్టయి అది మనిషి యొక్క స్వరూపం అయితే కాదు కదా ఆయన స్వరూపం ఏమిటి అంటే చైతన్యము అని చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్లెస్కి స్వరూపము బంగారము వాస్తవంలో స్వరూపము అదే రూపము అదే అంటే ఉపాదానము అదే నామరూప గుణములు కూడా అదే లైక్ నెక్లెస్ ఉందనుకోండి మెల మెలా మెరుస్తోంది అంటారు అది గుణము ఆ గుణం ఏమిటది బంగారం నామరూపాలు కూడా బంగారం తీసేస్తే నామరూపాలు ఏముంది ఇది స్టాండర్డ్ మేము అందరం తరచుగా ఒక స్టాండర్డ్ జోక్ ఏమిటంటే చిన్మయానంద గారిని ఓ ఒక గృహస్థ వచ్చి సాష్టాంగం చేసి మెడలో గొలుసు ఉంది బంగారపు గొలుసు మగవాళ్ళు కూడా గొలుసులు వేసుకుంటారు ఫ్యాషన్ కదా దాన్ని బట్టి స్వామీజీ అన్నారేమో నీ మెడలో గొలుసు చాలా బాగుందో అన్నారు ఎందుకంటే మెడలో మొగాడు గొలుసు వేసుకున్నట్టంటే కొంచెం విడ్డూరంగా ఉంటుంది స్త్రీలు గొలుసు వేసుకుంటే పర్వాలేదు కానీ మొగాడు వేసుకుంటే కొంచెం విడ్డూరంగా ఉంటుంది మొగాళ్ళు ఏం చేస్తారంటే గొలుసు వేసుకుని బని పెట్టుకుంటారు అది ఏడు దండం పెట్టినప్పుడు బయట వెళ్ళాడి అంటే అతను వెంటనే అది హుక్ తీసి స్వామీజీ మీదేది తీసుకోండి అని ఆఫర్ చేశాడు చేస్తే స్వామీజీ అన్నారు గొలుసు నేనేం చేసుకుంటాను గొలుసును వట్టి పెట్టుకో బంగారం నా అంటే కాబట్టి అలాగే ఎక్కడ కుదురుకుతుంది అంటే గొలుసు నామరూపములకు కూడా అధిష్ఠానము బంగారమే గొలుసు మెలమెల మెరుస్తోంది అందంగా ఉంది అంటే ఆ గుణానికి కూడా అధిష్ఠానము బంగారమే సో అది బాహ్యము అంటాయి నామరూపములు గుణములు ఇది బాహ్యము ఉపాదానము మెటీరియల్ ఇది ఆంతరము సో ఈ జగత్తు యొక్క బాహ్యమేమిటి జగత్తు యొక్క ఆంతరం అంటే తదు తదేవా అది ఆ పరమాత్మయే జగత్తు ఆంతరము బాహ్యము కూడా తర్వాత తదంతరస్య సర్వస్య అంతః అంటే కారణావస్థ ఈ జగత్తు యొక్క కారణావస్థ ఏమి అంటే పరమాత్మయే ఈ జగత్తు యొక్క కార్యావస్థ ఏమి అది కూడా పరమాత్మయే ఇది తార్కికులకి వేదాంతులకి ఇక్కడే తేడా తార్కికుల కొండ ఉందనుకోండి ఈ కొండ యొక్క కారణావస్థ ఏమిటి అంటే మట్టి అంటాడు కార్యావస్థ ఏమిటి అంటే కంబుగ్రీవా కారము అంటే ఇలా మెడ ఇలా శంఖంలాగా నల్ నలిపేసినటువంటి సంఖ్య లాగా ఒత్తేసినటువంటి మెడను కలిగి ఉండుట అది కుండ అలా ఉంటుంది కదా తాడు కట్టుకోవడానికి వీలుగా కాబట్టి కంబుగ్రీవాకారము కార్యావస్థ మట్టి కారణావస్థ కారణావస్థ వేరు కార్యావస్థ వేరు ఇది ద్వైతం వేదాంతులు ఏమంటారంటే కారణావస్థ అదియే కార్యావస్థ కూడా అదియే కాబట్టి తదంతరస్ ఈజగత్తుకు కారణావస్థ అపరమాత్మే తదు బాహ్య బాహ్యత కాబట్టి కార్యావస్థకూడా అపరమాత్మే అని ఆ విధంగా ఆ మంత్రాన్ని అనుకుంటున్నాము తరువాత భాష్యకారణం తదేజతీతి సో తదే జతి అనేది ప్రతీక ఆ ప్రతీకన అక్కడ పెట్టినారు తదే జతి తదంటే ఏమిటి ఆత్మతత్వం యత్ ప్రకృతం తద్ అనే శబ్దం చేత ప్రకృతమైన తత్వ వస్తువుని పరామర్శ చేస్తారు అది అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్నదేదో అది చర్చిస్తున్నది ఆత్మతత్వము ఆత్మతత్వం ఆత్మతత్వము అని ఎందుకు పన్నారంటే తత్వము అంటే ఇంకా నామరూపాలు ఉంటే తత్వం కాదది భగవద్గీత క్లాస్లో కూడా చెప్పాను నేను తత్వము అంటూ ఉంటారు తత్వము నామరూపాలు తత్వం కాదు నామరూపాలు నామరూపాలే ఆత్మయందు మీరు నామరూపాలని ఆరోపిస్తే అది ఆత్మతత్వము కాదు కాబట్టి ఆత్మ జీవాత్మ పుట్టాడు పోయాడు అని ఇలా మొదలుపెట్టారనుకోండి అది ఆత్మ కాదు అది కల్పిత ఆత్మ కాబట్టి ఆత్మతత్వం అంటే శుద్ధమైన ఎరుక అది తెలివి అది ఆత్మతత్వం ఆ ఆత్మతత్వాన్ని మనం మనం చర్చిస్తూ ఉన్నాము అది తత్ ఏ చలతి చో అదే కదులుతోంది అంటే అభిప్రాయం తెలుసు అండి చలతి అంటే ఉపాధి చలనైన చలతి ఇవా అని అర్థం ఇప్పుడు చంద్రుడు కదులుతున్నాడు నీళ్ళలోకి చూస్తున్నాడు నీటిలోకి చూస్తున్నాడు దానికి ఒక పాట ఉన్నాయి ఇది ఒక పాండు ఉద్యానవనంలో పూర్ణ చంద్రుడు వెన్నెలలను ఆరబోస్తూ ఉండగా మంచి అందమైన మడుగు సరస్సు ఉంటుంది ఆ సరస్సులోకి చూస్తాడు చూస్తే చంద్రుడు కనపడతాడు చంద్రుడే కాదు వినీల ఆకాశముతో కూడిన చంద్రుడు మొత్తం ఆకాశం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ చంద్రుడు కనపడతాడు అప్పుడు ఆ చంద్రుడు ఎంత నిశ్చలంగా ఉన్నాడో అని అంటాడు పాటలో మొదటిలో అయినా అప్పుడు వెంటనే పక్కన ఉన్న చిన్న బెడ్ ఉంటుంది ఆ బెడ్ అని ప్రియురాలు ఆయన చేస్తుంది ఆవిడ కూడా ఉంటుంది పక్కన ఆవిడ ఏం చేస్తుందంటే ఆ బెడ్ అని తీసిన వస్తుంది వేస్తే చంద్రుడు ఇలా ఇలా ఇలా ఫ్లోటింగ్ అప్పుడు ఏమంటాడంటే హంస ఎప్పుడైనా బాతు మీరు నీళ్లలో ఫ్లోట్ అవ్వడం చూసారా ఆ బాతు ఇలా ఉంటుంది మీ కాళ్ళు కనపడవు ఇలా ఇలా కనపడవు అలా ఉంటుంది ఆ తరంగం వచ్చినప్పుడు అలాఫ్లోట ఇలా వస్తుంది ఇలాఫ్లోట ఆ హంసీవ అనే అనేదో ఉంది అక్కడ ఆ ఆ హంసవలే ఆ తరంగములపై చంద్రుడు హంసవలే తేలి ఆడుతున్నాడు అని చంద్రుడు అంటే మీకు ఒక సన్నివేశాన్ని మీ ముందు పెట్టాను దీన్ని శబ్ద చిత్రం ఉంటారు ఏమన్నా మీకు వచ్చిందా సన్ని వచ్చిందా లేకపోతే అలాగేమీ లేదా ఏమీ లేదంటే అర్థం ఏంటో తెలుసురా వాళ్ళు కావ్య పాఠాలకి పనికిరారు అని అర్థం ఓకే ఇప్పుడు ఈ శబ్ద చిత్రంలో ఈ హంద్రుడు కదులుతున్నాడు అని వీడు పాట పాడతాడు కదులుతున్నాడు అంటే కదులుతున్నాడా కదలటం లేదు కదులుతున్నట్లు నీరు కదులుతుంటే నీటి ఎందలి ప్రతిబింబము కదులుతున్నట్టుగా ఉంది అంతే తప్ప చంద్రుడు అలా ఏం కదిలిపోవటం లేదు కాళిదా మహాకవి వాల్మీకి అయితే పైకి చూసినప్పుడు మీరు ఆ మేఘాలు కదులుతుంటే చంద్రుడు కదులుతున్నట్టు కనపడుతుంది ఆ చంద్రుడు అలా వెళ్తున్నట్టు కనపడుతుంది ఆయన సరస్సులో రాజహంస అలా వెళుతున్నట్టు ఉందని వర్ణించారు సుందరకాండలో కాబట్టి సో కదిలీది నీరు చంద్రుడు కాదు అలాగే కదిలేది మనస్సు ఆత్మక ఆత్మకదు మనస్సు కదులుతూ ఉంటుంది మనస్సు కదులుతుంటే మనం ఏమనుకుంటాం నేనే కదులుతున్నాను అని భ్రమపడతాం ఈ మనస్సుని నిరోధించాలి యోగులైతే ఈ మనస్సుని కట్టేసేయాలి ఎందుకున కట్టేయడం కదలకూడదు ఏం పోదు కదిలితే నీకు వచ్చిన నష్టం ఏమిటి కదిలితే సంసారమే నాకే సంసారము నాకే బంధము మనస్సు కదిలిందంటే బంధము నాకు మనస్సు బంధవిముక్తి కావాలి ఎలా వస్తుంది కదలకుండా చేసేస్తే బంధవిముక్తి అయితే కదలకుండా ఎలా చేస్తాం యోగశ్చిత్త వృత్తి నిరోధ కదలకుండా చేసేయాలి మనస్సు అది కదిలీది మనస్సే కానీ నేను కాదు నేను కదలను అది కదులుతుంది కదిలితే కదండి నా సొమ్ము ఏం పోయా నేను కదిలేవాడిని కాదుకా అని తెలుసుకుని మీరు మనస్సును అలా సాక్షిగా చూశారనుకోండి నిరోధం ఉండదు మనస్సు ఎలాగో రెండు సందర్భాల్లోనూ మనస్సు కామైపోతుంది మీరు సాక్షిగా చూడగానే కామైపోతుంది కానీ సాక్షి దర్శనంలో మీకు నిరోధము లేదు నిరోధము అది ఒక ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్ కదండి డిసిప్లిన్ కాదు కంట్రోల్ ఎన్ఫోర్స్డ్ కంట్రోల్ దాంట్లో మీకు ఘర్షణ నిర్మాణం అవుతుంది ఇప్పుడు పైకొచ్చి దాన్ని ఇలా నొక్కి పెడితే ఇట్ కమ్స్అప్ విత్ ప్రెషర్ ప్రెషర్ కుక్కర్ లాగా తయారవుతాడు అంచేత యోగులు వాళ్ళు ప్రెషర్ కుక్కర్ లాగే ఉంటారు ఎప్పుడూ అలాగే బీసిపోయి ఉంటాడు ప్రెషర్ కుక్కర్లా ఉంటాడు సో ఎనీవే ఇంకా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్టి ఆత్మస్వరూపము నా చలతి చలతివల ఉపాధి చలన చలతి ఇవ ఉపాధి కదిలినప్పుడు కదిలినట్లుగా కనబడుతుంది అంతే ఇంకా అదంతా చెప్పరు ఇప్పుడు ఎందుకంటే ఇదంతా చెప్పడం అయిపోయింది గడచిన మంత్రంలో తదేవచ నైజతీ స్వతో నైవచల అదే కదలకుండా ఉంటుంది అంటే స్వతహగా కదలదు ఇప్పుడు చంద్రుడు స్వతహగా కదలడు నీరు కదిలినప్పుడు కదిలినట్లు కనబడతాడు లేకపోతే మేఘాలు కదిలినప్పుడు కదిలినట్లు కనపడతాడు తప్ప స్వతహాగా కదలాడు సూర్యుడు కూడా స్వతహాగా కదలడు భూప్ కదిలినప్పుడు కదులుతున్నట్లు కనపడతాడు అలాగే ఆత్మతత్వము కూడా చేతనే వీటిని పారాడాక్సెస్ అంటారు కాంట్రడిక్షన్స్ కాదు ఇవి పారడాక్సెస్ కాంట్రడిక్షన్స్ కావు ఇప్పుడు కొంతమంది కాంట్రడిక్షన్స్ అనుకుంటారు అది పొరపాటు అది కదలదు అదే కదులుతుంది అంటే కాంట్రడిక్షన్ లాగా ఉంది కదా కాంట్రడిక్షన్ తప్పు శాస్త్రము విరోధము విరోధం ఉండకూడదు విరోధాభాష ఉండొచ్చు విరోధం ఉండకూడదు పారడాక్స్ అంటే విరోధాభాష కాంట్రడిక్షన్ అంటే విరోధము విరోధము అశాస్త్రీయం ఏ ఈక్వల్ టు బి అని చెప్పి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్తే తప్పది సో అలా చెప్పకూడదు మ్యాథమెటిక్స్ లో ఏజ్ ఈక్వల్ టు బి దట్స్ ఎయిట్ యు కెనాట్ సే ఈజ్ నాట్ ఈక్వల్ టు బి విరోధము ఉండకూడదు ఇవి విరోధాభాసలు వేదాంతంలో ఇటువంటి విరోధాభాషలు చాలా ఉంటాయి ఆ విరోధాభాసలని బాగా అర్థం చేసుకున్నవాడే వేదాంతాన్ని అర్థం చేసుకున్నవాడు అవుతాడు ఇప్పుడు తస్య కర్తారమే మాం విద్యకర్తార అవ్యయం అని ఉంటుంది గీతలో జగత్తుకు కర్తను నేనే కర్త నేను కర్తను కూడా కాదు తస్య తస్ఫ్యర్తారం అకర్త విద్ధి తెలుసుకో అంటే ఈ పారాడాక్స్ తెలుసుకో అలాగే మత్స్థాని సర్వూతాన్ని నత్స్థాని భూతాన్ని తొమ్మిదోధ్యాయంలో సకల ప్రాణులు నాయందే ఉన్నది నాయందు ఏ ప్రాణులు లేవు పక్కపక్క శ్లోకాలు భూతభృన్న చూతస్థూతృత్ కాని భూతస్థుడు కాదు సో నిర్గుణుడు గుణభోక్త నిర్గుణ అంటూ ఏదో ఉంది పదమూడో అధ్యాయ సత్ అసత్ నదు అదే సత్తాండానికి వీల్లేదు అయితే అసత్ అందాము అసత్తండానికి వీల్లేదు ఇంకో చోటంటాడు అమృతం చైవ మృత్యుశ్చ అహం సదేవా అహం అసదపిపి నేనే సత్తు నేనే అసత్తు మృత్యువు నేనే అమృతము నేనే ఇవన్నీ పేరాడాక్సెస్ ఈ పారాడాక్సెస్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు వేదాంతం బాగా తెలిసినట్టు ఇటువంటి ప్యారాడాక్స్ ఇది తదే జతి తన్నైజతి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తదే జతి చలతివ ఉపాధి చలనైన చలతి ఇవ నైజతి స్వతారాడాక్స్ ని అర్థం చేసుకునే విధానం స్వతమే వసత్ చలతీ వా ఇది స్వతహగా ఈ స్వతహాన్ని సంస్కృతం మాట తెలుగులోకి స్వతహాగా అని వచ్చింది సంస్కృతంలో తెలుగులో రాసినట్టు రాయకూడదు తెలుగులో హా దీర్ఘం రాయాలి సంస్కృతంలో కూడా అలా రాస్తే తప్పు సంస్కృతంలో స్వతహ అని పెట్టి విసర్గపెట్టాలి స్వా అనే శబ్దం మీద పంచమే యొక్క వచనం సో స్వతహాగా అది అచలమే వసత్ కదలికలేనిదే అయి ఉన్నప్పటికీ చలతివా ఇదులుతోందా అన్నట్లు ఉన్నది కించ ఇంకా ఏమిటంటే తద్దూరే తద్వంతికె మళ్ళీ ఇంకో పేరాడాక్స్ అది చెప్తున్నారు చూడండి తద్దూరే ఆత్మతత్వము దూరముగా ఉన్నది ఏమండి ఇది ఎలా ఉందంటే నా స్వరూపము నాకు దూరముగా ఉన్నది మన స్వరూపం మనకు దూరంగా ఉంటుందా అది మన స్వ దూరంగా ఉంటే మన స్వరూపం అవుతుందా దూరంగా ఉన్నది స్వరూపం అవ్వదు దూరంగా ఉండదు కానీ దూరంగా ఉంది దీని పేరే అజ్ఞానము అజ్ఞానం ఎలాంటిదంటే అఘటిత ఘటన అంటే అవిద్య ఈ అవిద్య ఎలాంటిదంటే ఏది ఘటిల్ల శక్యము కాదో దానిని ఘటిల్ల చేస్తుంది అఘటిత ఘటనా పటీయసి మహాశక్తి దానికి గలదు పటీయసి అంటే చాలా గొప్ప శక్తి గలది ఎంత శక్తి అంటే ఘటిల్ల శక్యము కాని దానిని ఘటిల్ల చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏది స్వరూపమై దూరముగా లేదో అది అజ్ఞానము వలన దూరముగా ఉన్నట్లు భాషిస్తుంది ఇంకా అంతకంటే ఏం చెప్పాలి సో అజ్ఞానం అనేది అలా ఉంటుంది తద్దూరే వర్షకోటి శతైరపీ అవిదూషా అప్రాప్యత్వాత్ దూరే ఇవ అది చూడండి అజ్ఞానులకు వంద కోట్ల సంవత్సరాలైనా కూడా అది పొందష్ ఎము కానిదిగానే మిగిలిపోతుంది కొంతమంది అంటారు ఆత్మతత్వము చాలా కష్టం అండి అది దొరకడం చాలా కష్టం చాలా కఠినమైనది వంద జన్మలైనా కూడా దొరకడం కష్టమే అంటారు శంకరులు అంటున్నారు వంద జన్మలేం కర్మరాయినా వంద కోటి జన్మలైనా కూడా దొరకదు అజ్ఞానం ఆ పరద ఉన్నంత కాలము ఎన్ని జన్మలైనా దొరకదు అజ్ఞానానికి ఒక జన్మకి వంద జన్మలకి కోటి జలకి వంద కోటి జలకి తేడా ఏమి ఉండదు అజ్ఞానం అజ్ఞానమే ఒక ఆయన ఒక గృహస్థుడింటికి వెళ్ళాడు అమ్మగారు వంట చేస్తున్నారు ఆ భర్త లేడు ఆమె చెప్పింది దయచేయండి వంట అయిన తర్వాత వడ్డిస్తాను మీ ఆయన ఏదైనా అడిగాడు పెద్ద ఆయన అడిగితే అడవికి వెళ్ళాడు అడవికి దేనికమ్మా అంటే ఒక శిల ఒక ప్రత్యేకమైన శిల కోసం వెతుకుతున్నాడు ఆయన ఆ శిల లభించినట్లయితే మా అదృష్టం తిరిగిపోతుంది మాకు లక్షల కోట్లు వచ్చేస్తే అందుకోసం అడవికి పోయినాడు అక్క అడవిలో దొరుకుతుందని వెతుకుతున్నాడు అలా చేస్తారు మీకు తెలుసా దే హంట్ ఫర్ స్ప్రెషస్ స్టోన్స్ ఒక ఇప్పుడు వజ్రకరూరు అని ఊరుంది అక్కడ అనంతపురం దగ్గర అక్కడ డైమండ్స్ దొరుకుతాయి వాళ్ళు వెతుక్కోవాలి ఆ మట్టిలో వెతికితే తక్కువ ముందు దొరుకుతుంది ఆవిడ ఒకటి దొరికితే బోళ్ళు ఖరీదు వస్తుంది ఎనీవే సో అలా వెతుకుతున్నాడు అనమాట సరే స్నానం చేయండి బాబాయ్ గారు అంటే ఆయన పాపం పెరట్లో నూరు దగ్గరికి వెళ్ళి స్నానం అది చేసే ఇంకా ఆవిడ వంట పూర్తి చేసింది వంట అయిపోయింది పచ్చడి చేయడం ఒక్కడే మిగిలి ఉంది పచ్చడి ఆకరణ చేస్తారు కొబ్బరికాయ పచ్చడి ఆవిడ అక్కడ బండరాయి దగ్గరికి వచ్చి ఈ కొబ్బరికాయ ముక్కలు ఉంది బండ మీద వేసి అలక్కొట్టి ఈ పోపు దాంట్లో వేసి నలకొడితే పచ్చడి అయిపోతుంది ఆ పచ్చడి అయిపోయిన వెంటనే మీకు ఒడ్డించేస్తాను అంటే ఈ లోపల ఈయన సంధ్యావందనం పూర్తి సంధ్యావందనం అన్నది భోజనాన్ని బట్టి భోజనం ఆలస్యం ఉందనుకోండి సంధ్యావందనం ఇంకో కొంతసేవే ఎక్కువ సేవ చేయొచ్చు భోజనం లేదు బాబాయ్ గారి వల్ల సరే అయితే కూడా అయిపోయింది సంధ్యావందనం చాలా సరే ఆయన సంధ్యావతిని చేసుకుంటూ ఆవిడ పచ్చడి చేస్తుంది ఏమిటా ఈ పచ్చడి అని చూశాడు చూస్తే ఆ శిల గుర్తుపట్టాడు అమ్మాయి ఈ పచ్చడి బండ ఎక్కడా నీకు ఎక్కడదని అడిగాడు అడిగితే మా అత్తగారు ఇచ్చిందండి నాకు మాకు పరంపరాగతంగా వచ్చింది మీ అత్తగారికి ఎక్కడి ఆవిడ అత్తగారి ఇచ్చింది ఇది గత నాలుగైదు తరాల నుంచి ఇక్కడే ఉంది ఓహోలాగా మీ ఆయన వెతుకుతున్నాడు శిల అది ఇదియే చెప్పటికి ఆవిడ పై ప్రాణాలు పైన పోతాయి అమ్మ బాబాయ్ రోజు పచ్చండు రుబ్బుతోనే ఉన్నది దీని మీద ఈ శిల నాది అవును ఇంత పెద్దది ఎస్ వెంటనే ఆ పచ్చడిని తీసేసి ఆ శిలని కడిగి తుడిచి జాగ్రత్తగా లోపల బీరువాలో పెట్టి తాళం వేసి ఈయనకి భోజనం పెట్టేప్పుడు ఈ లోపల వచ్చాడు ఆయన వస్తూనే ఎండలో వచ్చాడు ఈవేళ కూడా నాకు శిల దొరకలేదు అని ఏడుపు మొహం పెట్టుకుని వచ్చాడు రెండు ముందు భోజనం చేయండి అని భోజనం చేసిన తర్వాత శిల దొరికింది ఏది చూపించి చూపించి అంటే అప్పుడు బీరువా తీసి పచ్చనే వాళ్ళు చూపించి అదే శిల అదే ఆత్మతత్వం అంటే అలా ఉంటుంది సో ఎన్ని తరాలు ఆ శిల తెలియ అజ్ఞానం అంటే అలా ఉంటుందండి అజ్ఞానము బలము చాలా గొప్ప బలం అని మీరు అజ్ఞానిని మీరు చేయలేరు వాడిని షేక్ చేసి పనేలేదు వాళ్ళ బిగుసుకుపోయి ఉంటాడు అంచేతనే అజ్ఞానిని షేక్ చేయకూడదు అంచేత శ్రీకృష్ణుడు నా బుద్ధిభేదం జనయ్యేదజ్ఞానం కర్మసంగేద్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచారం అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఉత్సాహంగా ఉన్నారు నేను ఒకసారి బాంబే హరే హరే హరే దేవాలయం ఉంది జుహు బీచ్లో ఉంది ఇస్కాన్ హరే కృష్ణ దానికి వెళ్ళారు అక్కడ ఓ సన్యాసి బాగా అమెరికా నుంచి వచ్చిన ఆయన బాగా మాట్లాడతారు ఇంగ్లీష్లో మూల కూర్చున్నాను కూర్చుంటే సాధువులకి భోజనం అది పెడతారు వాళ్ళు ఫ్రీగా భోజనానికే వెళ్ళాను అయితే వాళ్ళు హరే కృష్ణ కొంత డ్యాన్స్ అనేది నేను కూర్చుంటాను నాకు డ్యాన్స్ చేయడం తాగా ఎక్కడ అవుతుంది అయితే ఆయరా స్వామి చాలా ఎంతక్ స్వామి ఏ స్వామి నన్ను కూడా చూశాడు నేను ఇదే వేషంలో ఉన్నాను కదా మరి చూశాడు దా కమ్ అని నన్ను జబ్బు పట్టుకుని లాక్కెళ్ళిపోయి ముందుకు నిలబెట్టాడు భక్తులందరూ వెనకాల ముందు సరే డాన్స్ సరే నేను డ్యాన్స్ చేశాను హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్ అనకూడదు హరే కృష్ణ కాబట్టి వాళ్ళతో బట్టుగా మనం పోవాలి అంతే తప్ప అక్కడ అద్వైతమో అది చెప్పకూడదు అద్వైతము ద్వైతము అది చెప్పకూడదు గోయలాద్విత్యం ఎందుకంటే వాడు ద్వైతము అనే అజ్ఞానంలో వాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు వాడు కళ్ళు తెరవడం అన్నది ఇప్పట్లో సంభవం అయ్యే మాట ఈ జన్మ కుదరదు అది ఇంకో జన్మ ఎత్తి ఫ్రెష్ మైండ్తో బిగిన్ అయితే ఏమైనా వర్కౌట్ అవ్వాలి తప్ప ఈ జన్మకి ఇంకా చలన వాడిని కలపడం మీ వల్ల అవ్వదు అజ్ఞానం యొక్క బలం మీకు ఈ రహస్యం ఫిలాసఫర్ వెర్సస్ ఏ రెలిజియనిస్ట్ ఉన్నాడు అనుకోండి రెలిజియనిస్ట్ ఐడియలాగ్స్ అని ఉంటారు ఐడియలాగ్ వాళ్ళకున్నంత ఎనర్జీ ఫిలాసఫర్కి ఉండదు ఫిలాసఫర్కి వాడు ఎలా ఉంటాడు అంటే పువ్వులో ఉంటాడు అలా ప్రశాంతంగా జాతక భద్రంగా అట్టబెడితే లేకపోతే నలిగిపోతాడు అరేజ్ రెలిజియనిస్ట్ నలిగిపోవడం అనేది ప్రసక్తేనే వాడు వాడికి ఉన్నంత ఎనర్జీ ఆ పిక్చ్యూలైన ఎనర్జీ అన్నారు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది అజ్ఞానం నుంచి వస్తుంది ఆ బలం జ్ఞానానికి అంత బలం ఉండదు ఫిజికల్ స్ట్రెంగ్త్ జ్ఞానానికి ఉంటుంది సో కాబట్టి ఆ యొక్క బలము చాలా గొప్పది మీరు అజ్ఞానము అవిద్య బలాన్ని బాగా తెలుసుకోవాలనుకుంటే మాయాపంచకం అనే పుస్తకం ఒకటి శంకరాచార్యులదే మాయాపంచకం అయితే ఈ లోకం వీళ్ళు వివేక చూడామని ఆత్మబోధ తప్ప ఇంక మీద వేను చూడరు నేనేం చేశానంటే కొంచెం లెస్ పాపులర్ ప్రకరణాలను తీసి అవి చాలా బాగున్నాయి నేను పాఠం చెప్పి చిన్న పుస్తకం ఒకటి కూడా తయారు చేశాను నాది పుస్తకం కూడా ఉంది మాయాపంచకం కాబట్టి దాంట్లో మీకు అవిద్య యొక్క గొప్పతనం బాగా తెలుసు అవిద్యని బాగా తెలుసుకోవాలి ఎందుకంటే అవిద్య అంటే ఏమిటో తెలుస్తున్నాం మనల్ని బంధంలో ఉంచినటువంటి జైలుకే అవిద్య అని పేరు ఆ జైలు యొక్క అనుపానులు బాగా తెలుసుకుంటే దాని నుంచి బయటపడిపోవచ్చు అందుకోసం వస్తు సో వంద కోటి సంవత్సరాలు అయినా కూడా అజ్ఞానికి ఆత్మస్వరూపము దూరంగానే ఉండిపోతుంది ఎందుకంటే వాడుకోలేరు అవును వాడిని టచ్ చేసి పనేలేదు నేను చిన్న ప్రయత్నం చేశాను వాడెవడో ఇస్లాము ఇదేదేంటో వచ్చాడు నా దగ్గరికి ఆ కుర్రాడు కొద్దిగా షేక్ చేసి కొంత మన ప్రయత్నం మనం చేద్దాం నేను ప్రయత్నం చేశా కాదురా వెరముఖం నీ ధర్మం యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో ఈ కన్వర్షన్స్ అవి తప్పు సుమా అని చెప్పి ప్రయత్నం చేశాను వాడు ఐ కుడ్ నాట్ షేక్ ఎందుకంటే వాణ్ణి అటువైపు ఒక అమ్మాయి పట్టుకున్నా గ్రహ గ్రాహము పట్టుకుందంటే ఇంకా వాడిని మీరేం షేక్ చేస్తారు అమ్మాయి పట్టుకుందంటే ఇంకా మీరు షేక్ చేయలేరు ఆ అమ్మాయి చెప్పిందే వింటాడు వీడు చెప్పింది వాడే కాబట్టి వాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు అయితే మనం ఎందుకు ప్రయత్నం చేయడం అంటే మన కర్తవ్యం మనం చేయాలి కదా లేకపోతే మనస్సులో ఏమనిపిస్తుంది అయ్యో మనం మాట చెప్పు ఉండాల్సిందే చెప్పు ఉంటే వాడికి ఏమో కన్ను తెరిచివాడేమో అని ఆ శంక లేకుండా ఉండడం కోసం మన పని మనం చేయడం చేసేసి చేతులు దులిపేసుకోవటమే ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ పుణ్యాన్ని బట్టి ఇప్పుడు కిరణ్ బేడి గారికి ఓటు వేస్తే ఢిల్లీ పైకి వస్తుంది దాంట్లో సందేహం ఏం లేదు మరి ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా ఆ జ్ఞానం వాళ్ళకి లేకుండగా ఎవడికో మరొకరికి ఎవరికో ఓటు వేశారనుకోండి సరే వాళ్లే పడతారు ఆ పాటలు ఏమో ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి నేను కిరణ్ బేడి పక్షం అన్నట్టుగా చెప్పారు ఇట్స్ ఓకే సో వర్షకోటి శని అపి అవిదుష అప్రాప్త్యత్వాత దూరే ఇవా దూరే ఇవా దూరే ఏవా కాదు నూరమునందు ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటే తదు ఊ అంతికే సమీపే అత్యంతమేవ విదూషాం ఆత్మత్వాత్ తదు అంతికె ఈ ఊ ఉన్నది నిపాత ఏకాచ్ నిపాత అంటారు అంటే నిపాత అంటే ఇంకా దానికి సూత్రము లక్షణము ఇవేముండో ఆ పదం అలాగే వాడుకోవాలి ఒకే ఉన్నటువంటి నిపాత నిపాత ఏకా జనాంగనం సూత్రం ఒకటి ఉన్నది ఏకాచ్ఛైన నిపాత ఈ నిపాతకే ఓ కొన్ని రూల్స్ అర్థం కూడా రాశారు అక్కడ నాకు అర్థం ఇప్పుడు గుర్తు రావట్లేదు బహుశా అండ్ అనే అర్థం అయి ఉంటుంది ఊ అండ్ ఆల్సో సో ఆయన భాష్యకారులు ఇలాంటి వాటికి ఆయన రాస్తే రాసినట్టు లేకే లేదు ఆయన అత్యంతమేవా అని రాసినట్టు దాన్ని ఊ యొక్క అర్థం తీసుకోవాలా లేకపోతే ఊ అంటే అన్నం తీసుకోండి అంతే ఊ ఆల్సో తదు అంతికె చాలా దగ్గరగా ఉన్నది సమీ అత్యంతమేవ సమీపం ఇప్పుడు సమీపం అంటే దగ్గర అంతికము అంటే బాగా దగ్గర అత్యంతమేవ సమీపే చాలా దగ్గరగా ఉన్నది ఎవరికి ఆత్మ ఆత్మతత్వము తెలిసిన వారికి ఆత్మస్వరూపము చాలా దగ్గరగా ఉన్నది ఎంత దగ్గరగా ఉందో తెలుసిన ఇంకా ఆత్మత్వాత్ అంతకంటే దగ్గరగా ఉన్నది మరి లేదు అన్నంత దగ్గరగా అది ఉన్నది అంతికే చో ఈ ఆత్మతత్వము దూరంగానూ ఉంది దగ్గరగానూ ఉంది ఇది ఒక పారాడాక్స్ ఈ పారాడాక్స్ యొక్క అంటాడు ముండక భాష్యం త్రీ అక్కడ ఈ విషయాన్ని మరింత బాగా వివరించినారు అంటున్నాడు మనం చూసాం ముండక భాష్యంలో త్రీ ఎనివే సో అది ఆత్మతత్వము దూరముగాను దగ్గరగాను ఉండుటమాత్రమే కాదు మరింకేమిటి తదంతరే ఈ సర్వమునకు లోపల ఉన్నది ఆ ఆత్మతత్వమే లోపల ఆత్మయే గలదు ఎలాగంటే అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తాము స ఆత్మా సర్వాంతర ఇ శ్రుతే సహ కాదు య ఆత్మా సర్వాంతర ఈ ఆత్మతత్వము సర్వమునకు ఆంతరము అంతరే వర్తె లోపల ఉండేది దీన్ని బృహదాలంజకంలో చెప్పాను ఇక్కడ మనం చదివాం పాఠం దాన్ని కహోళ బ్రాహ్మణము ఉషస్త బ్రాహ్మణము రెండు బ్రాహ్మణాలు ఉన్నాయి రెండు కూడా ఇక్కడ చదివాం అక్కడ వస్తుంది అన్నమాట యా ఆత్మ సర్వాంతర అనేది అది ఎలాగంటే ఇది అధ్యాత్మంలో చూసి అధిభూతంలో కూడా చూడాలి ముందు ఈ వాక్యం అధ్యాత్మం నేను తర్వాత వాక్యం అధిభూతం అంటే లోపల ఉంది బయట ఉంది కదా ఇప్పుడు అధ్యాత్మంలో చూసుకోండి నేను అనే అనుభవాన్ని మీరు తీసుకుని మీరు విశ్లేషణ చేసుకుంటే దేహము నందు నేను ఉన్నాను స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది దేహమునందు నేను ఉన్నాను తప్పేస దేహమునందు నేను ఉన్నాను ఎందుకంటే దేహము ఉన్నప్పుడు నేను ఉంటాను దేహము లేనప్పుడు కూడా నేను ఉంటాను ఇప్పుడు దేహము లేనప్పుడు అంటే సుశుప్తి ఎందు దేహం ఉండదు అప్పుడు నేను ఉంటా స్వప్నావస్థలో ఈ దేహం ఉండదు మరో దేహం ఉంటుంది అప్పుడు నేను ఉంటా నేనుంటా దేహం మారిన నేనుంటా దేహం లేకున్నా నేనుంటా జాగ్రత్త అవస్థలోకి వచ్చారనుకోండి వీరు ధ్యానం చేస్తున్నారనుకోండి దేహం ఉండదు కానీ నేనుంటా ఇప్పుడు కాలు తిమ్మిరి అయింది అనుకోండి నమ్ముగా అనుకోండి నమ్మైంది అర్థం కాలు ఉండదు కాలు ఉండదు వీరు కాలు ఇలా వేయడానికి కూడా అసలు ఫీలింగ్గా ఉండదు కాలు ఎనస్టీషియా ఇచ్చేసారనుకోండి కాలు ఉండదు కానీ నేనుంటా కాబట్టి ఆ భాగము ఆ దేహ భాగము లేకున్నా నేనుంటా ధ్యానంలో దేహముండదు దేహాభిమానం ఉండదు పోతుంది అయినా నేనుంటా కాబట్టి దేహమును నేనును అలా సమానం చేయకూడదు దేహమునందు ఉన్నాను అని దర్శిస్తూ ఉంటారు దేహము లోపల ఉన్నాను కర్మేంద్రియముల నేను కాదు కర్మేంద్రియముల లోపల ఉన్నాను కాళ్ళు చేతులు అవి ఎలా పనులు చేస్తూ ఉంటాయి అవే నేను అని అనుకోకూడదు వాటి లోపల నేను ఉన్నాను ఒకప్పుడు ఇవి చాలా యాక్టివ్గా ఉండేవి ఇప్పుడు కొంచెం యాక్టివిటీ తగ్గింది కానీ మరి నేను అలాగే ఉన్నాను కదా కాబట్టి కర్మేంద్రియముల లోపల నేను ఉన్నాను జ్ఞానేంద్రియముల లోపల నేను ఉన్నాను కళజోడు లేనప్పుడు నేను సేమ్ కళజోడు పెట్టిన తర్వాత నేను సేమ్ ఈ కళ్ళోళ్ళు మీకు మారిపోతూ ఉంటుంది అది అది రెండేళ్లకోసారి మారిపోతుంది కానీ నేను మారను కాబట్టి జ్ఞానేంద్రియముల లోపల నేను మనస్సు లోపల నేను ఎందుకని మనస్సు ఒకప్పుడు సుఖము ఇంకోప్పుడు దుఃఖము మారిపోతూ ఉంటుంది కానీ నేను మారాను మనస్సు లోపల నేను బుద్ధి లోపల నేను బుద్ధి అంటే మీరు ఏదైనా కంటర్స్టర్ చేసి పెట్టారనుకోండి అది కంఠస్థంగా వాచో విధేయంగా ఉన్నప్పుడు నేను ఉంటుంది కొంతకాలానికే అది జారిపోతుంది అప్పుడు కూడా నేను ఉంటుంది బుద్ధిలో మార్పులు వస్తూ ఉంటాయి కానీ బుద్ధి లోపల ఉండే నేను నిశ్చలంగా మారకుండా ఉంటుండే కాబట్టి ఆ నేను అనే దానిని ఆ నిశ్చలము వీటన్నింటి లోపల ఉండే తత్వము ఆ నేను ఎక్కడ ఆవిర్భవిస్తుందో దానికే ఆత్మతత్వము అని పేరు య ఆత్మా సర్వాంతర ఇక బయట చూడండి అగత నామూపక్రియాత్మక ఆంతరహానర్థం ఇప్పుడు అంతఃానుంది కదా అభ్యంతరే అంతః అభ్యంతరే లోపల దేనికి లోపల అసత ఈ జగత్తునికంతకూ కూడా లోపలనే గలదు మన మంత్రమే అలా ఉన్నది కదా తదంత అస జగత్తునగంతకు లోపల గలదు ఈ జగత్తు కంతకు అంటే అర్థమేటండి అసంటే జగత అస్సంటే జగత ఇదం శబ్దం చేత జగత్తు నిర్దేశించబడుతుంది ఇదంకే షష్ఠీ ఏకవచనం అస్సని సో అసత అంటే ఈ జగత్తునకంతకు లోపల జగత్ అంటే అర్థం ఏంటి జగత్ అంటే మూడే మూడింటే జగత్ అని పేరు నామరూపం కర్మచ ఏతత్రయం ఈ బృహదారి ఎన్నికల్లో వస్తుంది ప్రతిపాదన నామరూపాలు నామరూపాలతో బాటుగా కదలిక కూడా ఉంటుంది ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలో నామరూపాలు ఉంటాయి నామరూపాలే కాదు కథలతో ఉంటాయి అవి కద కదలిక లేకుండా ఉంటుందా సినిమా ఎందుకంటే సినిమాలో పర్వతం అని చూపిస్తాడు ఆ పర్వతం ఎలా ఉంటుంది అక్కడ స్థిరంగా ఉన్నట్లు కనబడుతుంది కానీ స్థిరంగా ఏమి ఉండదు కదులుతూ ఉంటుంది ఆ రీలు అలా కదులుతూ ఉంటుంది ఆ పర్వతం అవి కూడా కదులుతూ ఉంటాయి కదులుతూ ఉండగా మీకు స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఓకే ఎనివే సో జగత్ ఎప్పుడు కదులుతూ ఉంటుంది క చలనము దాని స్వభావం ఇప్పుడు ఈ టేబుల్ ఇలా ఉందనుకోండి ఇది స్థిరంగా ఉంది మీకు అనిపిస్తుంది అదేమి స్థిరంగా లేదని అది ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఆ స్ట్రక్చర్ని క్రమంగా కోల్పోతూ ఉంటుంది చాలా గొప్పగా ఉండేది ఈ టేబుల్ చాలా అందంగా ఉండేది వాడు కూడా పది ఏళ్ళు వాడాడు ఒక ఆయన వాడి బయట పారేస్తున్నాడు ఏమన్నా బంగారాంటి టేబుల్ బయట పారేస్తున్నారు ఏమిటన్నాను బంగారం నేను పదేళ్ళు వాడానండి ఇది బంగారంగా ఏం లేదు నా నా కంటికి అది చెడిపోయి కనపడుతుంది మీరు కావాలంటే పట్టుకెళ్ళండి సరైతే ఇచ్చేయండి పటుచీలో పెట్టా కాబట్టి ఇది అలా పోతూ ఉంటుంది అదేవి స్థిరంగా ఏమి ఉండదు పాడైపోతూ ఉంటుంది ఇట్ ఈజ్ ఓ పదేళ్ల తర్వాత చూస్తే ఈ షేప్లో ఉండదు ఇది అనివే మీరు చూడలేదా హంపి విజయనగర సామ్రాజ్యం చూడలేదా రాళ్లే పోతాయి రాతి విగ్రహం ఏదో అయిపోతుంది ఇప్పుడు రాతి విగ్రహం రాతి లింగం ఉన్నది అది క్రమంగా ఊడిపోతుంది ఎందుకు ఊడిపోతుందంటే దేవుడికి మన మీద కోపం వచ్చి ఊడిపోతుందని చెప్పారు వాళ్ళు దేవుడికి నీ మీద కోపం వచ్చే ఊడిపోవట్లేదయా మీరేమో పాలు పెరుగు నీళ్లు గుట్టలు గుట్టలు పోసేస్తున్నారు అదేమో లైమ్స్టోన్ విగ్రహం అది లైమ్స్టోన్తో చేసిన లింగం లైమ్స్టోన్ అంటే కొంచెం ఎసిడిక్ మెటీరియల్ వేస్తే అది డిజాల్వ్ అవుతుంది ఆ బైండింగ్ మెటీరియల్ డిజాల్వ్ అయిపోతుంది డిజాల్వ్ అయిపోతే ఊడిపోతుంది కాబట్టి ని తట్టుకునేటువంటి మెటీరియల్ తోటి మీరు దానికి తాపడం చేయిస్తే అప్పుడు అది స్థిరంగా ఉంటుంది దీంట్లో దేవుడికి కోపం రావడం అనే ప్రసక్తే లేదు అని ఎవరో చెప్పారు చెప్తే అప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొంచెం తెలివైన వాడు వాళ్ళు ఈ పోలీమర్ కంపెనీ వాళ్ళని ఎవరినో పట్టుకున్నాడు మా శివలింగానికి మీరు పోలీమర్ కవర్ వేసి పెట్టండి అంటే వాళ్ళు వేస్తామని వాళ్ళు ఏదో పోలీప్రోపిలీన్ పోలీమర్ ఏదో పట్టుకెళ్ళి దానికి అలా కవర్ కింద వేసారు అలాంటి పొలిమర్స్ ఉన్నాయి అంటే మోనోమర్ ఉంటుంది బాటిల్లో మోనోమర్ ఉంటుంది దాన్ని అలాగా ఒక గన్ను లాంటి దాంట్లో పెట్టి అలా ప్రెస్ చేస్తూ అది గాలి తగిలేప్పటికీ గాలిలో ఉండే ఆక్సిజన్కి పొలిమిరైజ్ అవుతుంది అలా లిక్విడ్ కింద పోస్తాడు అది పొలిమిరైజ్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది ఆ రకంగా దానికి ఒక తాపడం వేసాను ఇప్పుడు మీరు ఇంక చేయండి అభిషేకాలు ఇంకేం పర్వాలేదు ఎనివే రాయి కూడా కరిగిపోతుంది రాయి ఇప్పుడు మహాబలిపురం వెళ్ళారా ఆ దేవాలయం విగ్రహాలన్నీ ముక్కులు అన్నీ సాఫ్ అయిపోయి ఉంటాయి ఎలా పోయాయి అనుకుంటున్నారు గాలికి గాలి వీచి వీచి వీచి నెల వీచేప్పటిక పార్టికల్ ఊడిపోతుంది ముక్కు పార్టికల్ పోతుంది వన్ మంత్ సెకండ్ మంత్ అయ్యేప్పటికి ఇంకో పార్టీకి వెళ్ళిపోతుంది థర్డ్ మంత్ అయ్యేప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళిపోతుంది ఆ రకంగా రెండు వందల సంవత్సరాలు అయ్యేపటికి ముక్కు లేకుండా అయిపోయింది అక్కడ మహాబలిపురం దేవాలయం ఆ రకంగా అయింది కాబట్టి ఈ జగత్తులో మూడే ఉంటాయి నామము రూపము క్రియ ఈ మూడింటి వెనకాల మూడింటి లోపల ఏమున్నది మూడింటి లోపల ఏమున్నది ఇప్పుడు బంగారపు నెక్లెస్ తీసుకోండి మెడలో ఉండి మెడని ప్రకాశింప మెడని శోభాయమానం చేస్తూ ఉండి క్రియ నెక్లెస్ రూపము నెక్లెస్ నామము ఈ మూడింటి లోపల ఏముందండి బంగారము సినిమాకి ఆ తెర మీద వాడు హీరో ఉంటాడు వాడు హీరో వాడికి ఒక పేరు ఉంటుంది వాడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు హీరోలు డ్యాన్స్ చేస్తారు చూసారా ఇది పెద్ద సమస్య హీరో అన్నవాడు డ్యాన్స్ చేయకూడదు హీరోయిన్ డీడ్స్ చేయాలి తప్ప డ్యాన్స్ ఆడింగ్ ఇలాగా డ్యాన్స్ చేస్తే హీరోయిన్లు అవుతాడు డ్యాన్స్ చేస్తే వాడు ముఖానికి రంగు పులువుకుని స్టేజ్ మీద ఏదైనా భామా ఏదో ఆడవాలి హీరో ఎలా అవుతాడు హీరో అంటే ఎలా ఉండాలి హీరోయిన్ డీడ్స్ చేయాలి కానీ వాళ్ళ ఈ మోడర్న్ హీరోస్ డ్యాన్స్ చేస్తారు అనివే సో హీరో అనేవాడు ఒకడు వాడికి నామము రూపము క్రియ క్రియ అంటే డ్యాన్స్ ఈ మూడు ఈ మూడింటి లోపల ఏముంటుందో తెలుసిన ప్రకాశం ఉంటుంది ప్రకాశం తప్ప ఇంకేము అలాగే ఇప్పుడు ఘటహ అని మీరు అన్నారనుకోండి ఘటమనే నామము ఘటమనే రూపము ఘటము చేసే క్రియ ఈ మూడింటికి మూలంలో ఏముంటుంది మట్టి ఉంటుంది అలాగే నామరూపక్రియాత్మకమైన ఈ జగత్తునకు మూలమునందు పరమాత్మ చైతన్యమే గలదు ఎలాగో తెలుసిన దక్షిణాము వాక్యము గలదు మూడో శ్లోకం ఎస్వ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే ఎక్కడ మీకు జగత్తులో ఉండేదైనా వస్తువు తీసుకోండి ఘటము తీసుకోండి ఈ ఘటము ఇది అసత్కల్పం అర్థము అంటే వస్తువు ఎటువంటి వస్తువు అసత్కల్పం అసత్ అంటే కుందేటు కొమ్ము కుందేటు కొమ్ము లేదుగా తుచ్చం ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కుందేటి కొమ్ముకి దీనికి ఘటానికి తేడా ఎవడో తెలిసిన కుందేటు కొమ్ము మన కంటి మునిగో ఇది కుందేటు కొమ్ము అని టేబుల్ మీద పెట్టేందుకు ఉండదు కానీ ఇది ఘటము అని టేబుల్ మీద పెట్టేందుకు ఉంటుంది వాస్తవంలో అది నాన్ ఎగ్జిస్టెంటే ఘటము కూడా వాస్తవంగా లేదు యథార్థం కాదు అది యథార్థం కాదు ఇది యథార్థం కాదు కాబట్టి అసత్కల్ప అంటే ఈషద్ కొంచెం తేడా ఉన్న చోట కల్పప్రచయాన్ని విధించారు కాబట్టి అసత్తులాంటిది ఈ అర్థము ఈ అసత్తులాంటి అర్థమునందు రెండు గలవు అసత్కల్ప అర్థ గమ్ గమ్ అంటే పొంది ఏమిటది తెలుస్తోంది స్ఫోరాణం ఎలా తెలుస్తోంది ఉంది ఉంది అన్నట్టుగా తెలుస్తోంది సదాత్మకం స్ఫురణం తెలుస్తోంది ఉంది ఘటము ఉంది అన్నట్టుగా తెలుస్తోంది ఈ సత్తా అంటే ఉండుట ఈ స్ఫూర్తి అంటే తెలియట ఈ రెండు ఆత్మతత్వం నుంచే వస్తాయి ఆత్మతత్వము యొక్క సత్తయే ఘట సత్తగా ఆత్మతత్వము యొక్క స్ఫురణమే ఘటస్ఫురణముగా భాషిస్తుంది మీకు అలా అనిపిస్తుంది ఘటహాభాతి అని అనుకుంటారు ఇది సినిమా తెర మీద ఘటహాభాతి అని అనిపిస్తుంది ఘటం భాషించేది ఏమి ఉండదు అక్కడ అక్కడ ప్రకాశమే భాషిస్తుంది అలాగే ఆత్మచైతన్యమే ప్రకాశిస్తుంది ఆత్మచైతన్యమే ఉన్నది ఆత్మచైతన్యమే ప్రకాశిస్తుంది కానీ ఘటము ఉన్నది ఘటము ప్రకాశిస్తున్నది అని మనం భ్రమపడుతూ ఉంటాం ఎస్వ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాష సాక్షాత్వం అది నీవే అయి అది ఏ ఆత్మ ఈ అద్వైతం తెలియాలంటే వాడు ఎంత పరిపరిణతి చెందిన బుద్ధి గలవాడు అయి ఉండాలి ద్వైతంలో ఆ నామరూపాల జంజాటంలో నామరూపాల నామరూపాల జిలతలో చిక్కున్నవాడు వాడు అద్వైతాన్ని తెలుసుకుంటాడు వాడు అద్వైతాన్ని తెలుసుకోవడానికి వాడికి యోగ్యత అర్హతే ఉండదు అసలు అద్వైతం అనేటువంటి అర్హత కూడా ఉండదు ఆ నామరూపాల ప్రవాహంలో పోతూ ఉండటమే ఎనివే అందులో టచ్ అన్న ఒక ఫీలింగ్ ఉంది కదా స్వామి దాన్ని మనం పరిష్కరించవచ్చు టచ్ ఆ టచ్ కూడా య డోంట్ టచ్ ది పార్ట్ యూ టచ్ యువర్ న్ సెన్సేషన్ యు పెర్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్ యు నెవర్ పెర్సీవ్ ఎనీథింగ్ ఔట్ సైడ్ టచ్ కూడా ఆత్మచైతన్యం కంటే భిన్నంగా ఉండదు అచ్చే టచ్ ఆత్మచైతన్యానికే టచ్ అని పేరు సో అసత నాక్రియాత్మక అంత ఈ జగత్తునకు లోపల ఆ పరమాత్మతత్వమే గలదు తదు సర్వ్యాస్ బాహ్యత ఇది రేపు పూర్తిజాతం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యోం శాంతిశాంతిశాంతి హరి